శ్రీ గురు హో శ్రుర నమాదశంకర లోక శంకర ఓం సహనా సహనో భునస్సు సహ తీర్యంకరాలి హేష్ నాస్సు మావిషావహరీ ఆత్మా అంటే ప్రజాపతి ప్రజాపతిలో కూడా గాడ్ ద ఫాదర్ అనమాట ప్రజాపతి అంటే గాడ్ ద ఫాదర్ ప్రజాపతి ఆల్ ప్రాణు వాళ్ళందరికీ ప్రభు సో ప్రజాపతిన్నప్పుడు కూడా ఫిజికల్ ఆస్పెక్ట్ ఫోకస్ చేసినట్లయితే విరాట్ అంటారు మెంటల్ ఆస్పెక్ట్ ఫోకస్ చేస్తే హిరణ్య బ్రహ్మ అంటారు లైఫ్ ఫోకస్ చేస్తే సూత్రాత్మ అంటారు సూత్రాత్మ ఆరు సూత్ర ఇవన్నీ పేర్లు నేను బాగా పొరుగుతూ ఉన్నాడు అంటే విరాట్ అనమాట అరిస్తే ఊరంతా కూడా ఇట్లా అరుస్తున్నాడు అన్నారు అనుకోండి ప్రాణ మంచి పండితులు అన్నారు అనుకోండి అది బుద్ధి అక్కడ మనిషికి ఇక్కడ ఎవరైతే త్రీ మెదల్స్ అక్కడ ప్రజాపతికి కూడా మూడు మెదల్స్ ఇక్కడ ఫిజికల్ లా మెంటల్ లా ప్రాణమా లైఫ్ అంటే ఇది ఫిజికల్ మై పురుష విధ సరిగ్గా మనిషిలో ఉన్నాడు మనిషిలో ఉన్నాడు అంటే పాడు చేతులు అలా అలా అడుగుతుంది ప్రజాపతిని ఆ విధంగా స్వీకరించండి ఓకే పురుష విధ అన్వయం పురుష విధ అది వాట మంచి చైత్రుషత్తులు కూడా వస్తూ విధా ఇవ విధ నిశ్చి సో పురుష పురుషుల ప్రకారం పురుషుల చేతులు పాడు అలా ఆయన ఆలోచించాడు సోడు వీక్ష ఆయన ఇటు చూశాడు ఆలోచించాడు ఆలోచించి ఇటు పరిశీలించాడు పరిశీలిస్తే నాణ్యత ఆత్మనహ అపరిచనహ అంటే పంచలేదు అలా కంటే ఇతరములు దేవుణ్ణి కన కల కనపడలేదు ఆయన సరే అర్థగా అతను ఇద్దరు వచ్చి చూసి విశ్వ మీరు ఇంకా భయం లేదనుకోండి ఏమవుతుంది కొద్దిగా భయం ఆయన కూడా భయపడతాడు అది ఆ విషయానికి రావచ్చుందో మంత్రం సోను వీక్ష్య నాణ్యదాత్మన అపశ్యతి భష్యం చూస్తున్నాము సో సత్య పురుష విధ అధ విధా ప్రకారీ అంటే ప్రకారము అని అర్థం వీధిలో విధ అయింది అదర్వైజ్ ఇది వివిధ స్త్రీలింగ్ ఆకారం అంటే స్త్రీలింగ శబ్దం సో పురుష విధ విధానం కట్టడం ప్రకారము ప్రకారము అంటే ఎలా ఉన్నాడు ఆయన ఏ ప్రకారంగా ఉన్నాడంటే అడుగుతాడు ఏ ప్రకారంగా ఉన్నాడంటే ఎలా ఉందా దొరుకుతున్నాడా సన్నగా పొడుగుతూ ఉన్నాడా సంథింగ్ ఇలా పురుష అంటే మనిషి స్త్రీ పురుషు కాదు స్త్రీ పురుష భేదం అంటారు మనిషి ఉన్నారు పంచేతారు చిరపాణ్యాది లక్షణ లక్షణం ఏంటంటే చేతులు పాళ్ళు మోదయలు కలిగి ఉన్నాడు చిర అంటే తల పాణి అంటే చేతులు ఆది చెప్పి పాళ్ళు పుష్పం అంటే మీరు పురుషుల మనిషిలా ఉన్నాడు ఓకే అలాగే మీరు భావన చేయాల్సి ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ సృష్టి సృష్టి వాక్యాలు చెప్తున్నారు కదా సృష్టిని సృష్టి తల్ గురించి చెప్పి ఆయన నుంచి సృష్టి అంతా వచ్చింది ఇక్కడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనకి కనపడుతుంది లోకంలో కూడా అంటే ఇప్పుడు సృష్టి గురించి చెప్తున్నాడు అనుకోండి ఇదంతా సత్యం సృష్టి గురించి చెప్తుంటే ఎందుకోసం చెప్తున్నట్టు ఇదంతా కూడా మన దేవుడు ఎలా ఇదంతా సత్యమే అన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు ఇల్లు ఎవరికి సార్ అలా లాంగ్ అండి నేను డిజైన్ చేసి చేయడు అని కనుక మీరు ప్రేమగా వర్ణించారనుకోండి వర్ణిస్తే నా అర్థం ఏంటి ఇల్లు అనేది ఒకటి సత్యమైన తప్ప మా ఒకటి అలా వర్ణిస్తారు అందుకోసం వర్ణిస్తారు లేకపోతే ఇల్లు అనేది నువ్వు భ్రమ పడుతున్నట్టు మా ప్రమేయం అలా వర్ణించే వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ సాధారణంగా లోకల్లో ప్రజాప్తి గారు బ్రహ్మదేవుడు అమలంలో కూర్చున్నాడు ఓం అన్నాడు తపస్సు చేశాడు ఇది చేశాడు అది చేశాడు దేవదేవుడు సృష్టించాడు ఇమ్మని సృష్టించాడు నన్ను సృష్టించాడు అని పోరానికి చాలా హడావిడిగా ముఖం నిలబెట్టేసి పెస్తున్నాడు ఆయన అభిప్రాయంలో సృష్టి శక్తులు ఆయన అభిప్రాయం తర్వాత కాస్టమాలజిస్ట్లను ఉంటారు అంటే సృష్టి విద్యనే చాలా సైన్స్ ఆ సైన్స్ జరిగిన వాళ్ళు వాళ్ళు మొట్టమొదటి ఒక పెద్ద ఎనర్జీ బాల్ ఒకటి ఉండి అది కదిలి అది పదిలి గుడ్డు పదిలి పెద్ద బయటకు వచ్చినట్టుగా అలా హిరంగ అది బంగారు గుడ్ బంగారు బంగారంగా అన్నిటికీ బంగారం మనం ఇండియా అంటే బంగారం బంగారం తీర్చేపో బంగారం కాదు తేజ ఒకటి సో రెండు మీ సీట్లు మీకోసం చూస్తూ సో తేజస్సు తేజస్ యొక్క అండము అది పగిలింది అండము లోపల తేజస్సుంటే ఏమవుతుంది పొగుడుతుంది తప్పి అలాగే పొగుడుతూ ఉంటాయి కదా దాని లోపల తేజస్సు పొగుడుతుంది సో అది పగిలి గ్యాసెట్స్ ఏవో వస్తాయి ఆ గ్యాసెట్స్ పోయిలెస్ వస్తాయి దగ్గరకు వస్తాయి గ్రావిటేషన్ పోల్ ఆ విధంగా గెలాక్సీస్ స్టార్క్ ప్రారంభమైపోతాయి వాటి నుంచి అది స్టార్క్స్ నుంచి ప్లానెట్స్ వస్తాయి మన స్థాన్ అనే షాప్ నుంచి కారణించవచ్చు అని ఈ విధంగా చెప్తారు కాస్మాలజిస్ట్ ని చెప్తారు అది చెప్పిందంతా మీరు మంచిగా మాట్లాడుకోండి ఏదైనా ఒక టీవీ ఛానల్ ను వస్తుండేట్ల ఛానల్లో లేకపోతే అలాంటి ఛానల్స్ నేషనల్ జేబు రాట్రిక్ ఛానల్లో అదంతా చూస్తే మీకు ఎందుకోసం చెప్తారు సత్యం చెప్పడం కోసమే చెప్తారు పౌరాణికంలో అందుకోసమే సైంటిస్ట్ లో అందుకోసమే చెప్తారు వేదాంతులు కూడా అందుకోసమే చెప్పారంటే వాళ్ళు పశ్చాపత్యా వేదాంతులు తప్ప వేదాంతం తెలుస్తున్న వేదాంతులు మాత్రం కాదు వేదాంతులు ఎందుకోసం చెప్పారో తెలిసినా మీరంతా అనువాదం చేస్తారు మీరంతా కన మీరు కనపడుతున్నదంతా మళ్ళీ మీకోసారి కనబడి చెప్పి మీ చేత చాలా పరికిరింపజేసి ఇదంతా సత్యం కాదు చెప్పడం కోసం అది వేదాంత అంతేకానే ఎవరైనా పౌరాణికుడు సృష్టిని శ్రద్ధగా వర్ణిస్తుంటే నేను అబ్జెక్ట్ చేయాలి అదే పని అంటున్నారు ఆస్మాలజిస్ట్ సృష్టి నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాళ్ళు సృష్టి చూపిస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ ప్లానెట్స్ ఎలా వచ్చాయి అవన్నీ చూపిస్తారు అవన్నీ సీరిస్తున్నాయి అవి బాగా సేల్ అవుతూ ఉంటారు ఉత్సాహంగా చూస్తారు అన్నమాట ఈ మధ్య కాలంలో పిల్లలు ఇదంతా నేర్చేస్తుంటున్నారు మన వాళ్ళు అంటారు పిల్లడికి మన ప్రాచీన సంప్రదాయానికి రాకుండా అయిపోతున్నారండి అంటారు నేను అంటాను నువ్వు పుట్టా ఆ పిల్లలని ఏ పిల్లల గురించి నువ్వు పంట మా పిల్లలని పేరు మరి ఆ పిల్లడిని అదే ప్లారిన్స్ పేరు చెప్పడానికి లెఫ్టీ ఉందాక చెప్తాడు పేరు చెప్పండి ప్లారిన్స్ పేరు చెప్తాను వాడికి పట్టుబడి ఐదు సంవత్సరాల వయసుకున్న వాడికి ప్లానెట్ పెద్ద చెప్పేస్తాడు నెక్యూమ్ యురేనియం అవన్నీ చెప్తాడు చెల్లడు వీళ్ళని చెప్పండి పెద్దవాళ్ళు వీళ్ళు ప్లానెట్ చెప్పే చంద్రుడు అంటాడు చంద్రుడు మీకు ఎవరు చెప్పండి చంద్రుడు ప్లానెట్ చంద్రుడు అంటాడు మొత్తం సూర్యుడు అంటాడు చంద్రుడు ప్లానెట్ కాదు సూర్యుడు ప్లానెట్ కాదు వీడియో ఎక్కంతా గడపడం లెక్క కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా వాడు ఏమో ప్యాంటు వేస్తున్నారు కాబట్టి వాడు మీరు తక్కువ చూపు చూస్తున్నారు మీరు కంటి కట్టుకున్నారు కాబట్టి గొప్పవాళ్ళు అనుకోవాలి అందుకు అలా అనుకోవాలంటారు కంటి కట్టిన వాడు గొప్పను ప్యాంటు వేస్తున్నవాడు అయోధ్యుడని అనుకోవాలి ఏమన్నమాట ఫస్ట్ నేను వీటి కనుక కాస్మాలజీ వాళ్ళు సృష్టి విద్య చెప్తుంటే నేను కంప్లైంట్ చేయకుండా వాడు పని వాడు చేస్తున్నాడు వేదాంతం చదువుకునే వేదాంతాన్ని బోధిస్తాను అని వచ్చి షేర్మేడ్ పూర్తిని వాడు కనుక సృష్టి విద్యని సృష్టి సత్యమని చెప్పడం కోసం చెప్పినట్లయితే అది పరిస్థితి పెళ్లిలో తగ్జన మంత్రం జరిగినట్టు ఏం బాగుండదు వేరకుంటూ పోయి అయితే పిల్లలు ఇస్తామని ఎవరో సరే మీరు టూప్లైన తర్వాత తాంబూలో కూర్చుకున్నాం ఇతర పెళ్లి జూపులు చూసాడు అంతా ఇంటికి పెళ్లి జూపులు కుడితే మాట వరుస్తాను తాంబూలాలు గుర్తించుకోవడానికి పెళ్లి జూపులు చూడటం ఎప్పుడైంది తాంబూలాలు గుర్తు చేసుకోవడం ఆ మామగారు కూడా వెతకుండితేటే ఆయన అల్లుడు కాబోయే అల్లుగుండి చూసి వేదం పుట్టే అంత వస్తుంది అంటే మంచిగా గట్టిగా చదువుకున్నాడు నువ్వు వేదవంతా చదువుకున్నావు నేను పిల్లలు చంపుతున్నాను చాలా సంతోషం ఓ మనస్సే చెప్పుడు అనే విషయం అలా అదే అపేత గీత విషసాపుణ అని చంద్రం మంత్రం మనం చూసి వేదంతో అన్ని మంత్రాలు వస్తాయి ఆపాకులు ఇచ్చింది అలాగే సమయానికి సందర్భం ఉన్నందుకు ఎక్కడ ఏ వస్త్రం కొట్టి ఆ మంతరం చెప్పడం కదా సో వేదాంతి సృష్టి గురించి చెప్తాం అది సత్యం అన్నట్టుగా చెప్పేటంటే పేద కాబట్టి ఇక్కడ సృష్టివాక్యాలు వస్తున్నాయి ఇవన్నీ సత్యం చెప్పడం కోసం చెప్పట్లేదు ఈ సృష్టి కూడా కల్పితము పరమాత్మ సత్యము అని చెప్పడం కోసం అనువాదం చేస్తున్నారు ఇంత కఠినందుకు చెప్పాడంటే ఈ పడిన రాముడి సృష్టి విషయమంతా కూడా మీరు ఈ బ్యాంక్ అకౌంట్ లో పరిశీలిస్తారని నేను కఠినాడు ఓకే మృల్లోహ విస్ఫులింగా మొదలొచ్చి ఒక్కొక్క పూర్తి చేశారు మృలోహ విస్ఫులింగాస్ఫులింగా ఉపాయ సోభపారాయ నేదే కథన్ మృతు లోహము విష్ణులింగము మొదలైన వచనముల ద్వారా ఉపనిషత్తులలో సృష్టివాక్యాలు చెప్పబడుతూ ఉంటాయి అవన్నీ కూడా ఆత్మ ఏకత్వము యొక్క పద్ పరిచయం కోసం వచ్చిందే తప్ప ఈ భేదపూర్వకమైన సృష్టి అంతా సత్యం కోసం రాలేదు సో కనుక ఇక్కడ ఆ సృష్టివాక్యం రాబోతుంది మీరు కానీ ఆయన ఒక ఆయన చేతులు ఎలా వచ్చాయి కాళ్ళు ఎలా వచ్చాయి ఎంత మరి కరెక్ట్ వాడి ఉంది ఒకటో ఒకటి ఉంటాము అని అలా మొదలు ఈ శక్తి వాక్యము యొక్క విచారణ కూడా అలాగే ఒక ఆయన వాళ్ళు ఎక్కడున్నాడు ఆయన చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి అదంతా సచ్యమని చెప్పడం కోసం ఇంకా కాలేదు ఇదంతా కూడా ఆత్మకంట భిన్నంగా ఏది లేదు అని తెలుసుకోవడం కోసం వచ్చేది ఇది ఎలాగంటే చిన్నప్పుడు నేను మీకు మా బావ బావనే అనుకో బంధువు సమాన వేసుకోవడం ఒక సినిమా చూసాడు నేను చూడలేదు ఆ సినిమా అనేది వాళ్ళు చూసేసాను ఉన్నాడు వాడి నాకు ఆ సినిమా అనుక అంటే మొత్తం అనుకూల గుర్తి చెప్పాడు నేను చెప్తే నాకు ఇప్పటికీ గుర్తు ఇంకెవరో ఒక ర ఎలా మీరు చూసేవాసా నేను చూశాను చెప్పాను చెప్పే ఒక బాబు గారు మీరు అవర్థం చెప్తున్నాడు మీరు చూడలేదు అంటే నేను నాడు అన్నీ చూసే ప్రశ్న అంటే వాడు ప్రశ్న వేశాడు తక్కువ మంది ఇస్తాను ఆయన చూడలేదు మీరు అవర్థం చెప్పేస్తున్నాడు నేను చెప్పిన కథని వాడు చూసినట్టుగా దబాయిస్తున్నా చూడలేదు అది కోపం మొత్తుకున్నాడు కానీ నేను మాత్రం నేను చూసాను చెప్పేసాం జీవితం లేదా అంత కరెక్టే ఈ సుషివాసియాలు అలా ఉంటాయి ఇదంతా సచివాలనుకున్నా ఆ సినిమా పేరు కూడా గుర్తున్నారు చెప్పే పేరు వెళ్ళి కానుక అదే నేను పోలండి చాలా చూసినట్టుగా మాత్రం చెప్పేస్తున్నాను ఈ సుక్స్యాల యొక్క పరిస్థితి సరిగా అంతే కనుక ఆయన శరంపాణ్యాది లక్షణ ఉపతిష్ట కర్పాణ్యాది లక్షణ నమోహో ఆత్మనిశబ్దానికి సూత్రమునో హిరణ్య హిరణ్య గర్భనో విరాక్ సెలెక్ట్ చేసుకోవాలి ఆయన సెలెక్ట్ చేస్తున్నారు విరాట్ విరాట్ అంటే విరాట్ బ్రహ్మాండ స్థూల బ్రహ్మాండ ప్రధాన ఇది నేను దేహభిమానం కలవాలి దేహాభిమానాన్ని బట్టి అక్కడ పుట్టిన జీవుడు మొట్టమొదటి పుట్టిన జీవుడు అరిగా పరమాత్మ నుంచి పుట్టిన మొట్టమొదటి జీవుడు అరిగా ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు మీరు చుట్టూ చూడండి ప్రపంచంలో చూస్తే పిల్లవాడు పుట్టాడు శిశువు జన్మించినాడు అని మనకి అంతటా కనబడుతాం ఇదిస్ ప్రాస్ దిస్ బయలాజికల్ ప్రాసెస్ అదే ఈవెంట్ బయలాజికల్ ఈవెంట్ ఇది అలా అత్తగా జరుగుతూ ఉన్నట్టు కదా దీనికి మూలం ఒకటి ఉండాలి కదా అండి మూలం ఉండడానికి మూలం ఒకటి ఉందా ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు ఇప్పుడు ఈ కూడా చేసేస్తున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఏ ట్రాక్ చేస్తున్నారు సక్సే ఉపయోగే చేసేస్తున్నారు డబ్బులు కూర్చొని కిడ్నీ ట్రాన్స్ప్లాంటి చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ లో కూడా కిడ్నీ ట్రాన్స్ఫ్లాంటి చేసేస్తున్నారు అంటే దీంట్లో మూడవ మొత్తమొకట టెక్సస్ లో ఒక ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటి చేశాడు ఇప్పుడు వెరీ సక్సెస్ఫుల్ సర్జికల్ ప్రొసీజర్ బట్ దాంట్ ఆఫర్ సిక్స్ Sanjayi was successful, went to patient to say to him. Okay. Sanjayi was successful. Sanjayi was never able to do. After all this time, I knew the response to that, I was just holding it. Sanjayi was correct. But then why failed? Body was injecting this, uh, this uh, no radical right. name. Why did he conduct it? That autoimmunity, I mean, An immune system, it attacks itself. The immune system, the air force on the body, biting the tip of the bacteria, the air force on the body. I think it's being attacked the system. Attack the system, it will destroy the cells. At the end of the day. After immune response, I think it's easy to be. రోగం బయట నుంచి వచ్చి లోపల పెట్టుకుందాం అంటే మనం కుక్కలు పెంచుకుంటే రోగలు వస్తే ధర వేస్తుందని కుక్కలు పెంచుకుంటే ఆ కుక్క వచ్చింది కలిపి అలా అలా ఏంటి కావాలి సో ఓకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడల్లా ఇమ్యూన్ సప్రస్ అంటే ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అని సప్రస్ చేస్తే డ్రగ్ ఒకటి ఆ డ్రగ్ ఇస్తే వీళ్ళు చిన్న గుడారణంగా లోపల పెట్టాలి ఎందుకంటే ఇమ్యూన్లను మీరు సప్రెస్ తీసుకొనిస్తే బయట నుంచి ఇచ్చే బ్యాక్టీరియాలన్నీ ఫ్లూ వచ్చి చేసుకుంటాయి కిడ్నీ అంత వాల్యూ ఉంటుంది కానీ ఫ్లూ వచ్చి అది అడుగు సమస్య అందుకోసం ఏ రకమైన జ్ఞానాలు రాకుండా ఉండడం కోసం ఒక గుడారణం ఒకటి వేసి ఆ గుడారణ లాంటి లోపల ఫిల్టర్ ఆక్సిజన్ పంపిస్తే లోపల పెట్టాలి ఇలా దాన్ని డెవలప్ చేసుకురావాలి సో కాబట్టి సర్జరీ సక్సెస్ఫుల్ ఉండబట్టి హైదరాబాద్ లో చిన్న చిన్న హాస్పిటల్స్ చేస్తున్నారు ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి ఉండాలి మొన్న నేను బయట జరగడానికి ఆమె గర్భవతి వాడు అంటాడు ఈ ధర్మానికి నేను కంటేనే కాదని కాదు అంటే ఆ అమ్మాయి యొక్క బంధువులు అమ్మాయితోంది డిఎన్ఏ టెస్ట్ చేయదని కాదంటు వాడు మూటో తరగతి అలా అనిపించింది బాగా వర్కింగ్ క్లాస్ పిశులు ఆ శిష్యు కలిపి వాడు కాదని వాడు అంటూ ఉంటాయి డీఎన్ఏ టెస్ట్ అవునా అమ్మాయి అంటోంది డిఎన్ఏ టెస్ట్ అమ్మ డిఎన్ఏ టెస్ట్ మాడ తెలుసుకోలేదు కానీ నేను ఎంతో సంతోషించాను అట్లీస్ట్ ఆ మాట వచ్చింది చూడండి అంటే ఫస్ట్ ఒకటి ఉంటుంది ఒక ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసేటటువంటి ఒకటి ఉంటుంది ఇప్పుడు ఇది మామూలు ప్రజలు ఇది ఫస్ట్ జైలు బట్ ఇప్పుడు నేను జైలు బట్ ఎక్కడ పడితే దానికి మూలంలో జైలు బట్ ఈ ప్రజాపతి పుట్టడమే అదే ఉంటున్నారు ఓకే సమవర్త అంటే అదే ఆ మంత్రం కాబట్టి శంకరులు ఏమవుతున్నారంటే ప్రథమ సంభూత మొట్టమొదటి పుట్టిన వాడు వీడైనగా ఇప్పుడైతే అక్కడ మంచి అక్కడ పిల్లలు కుడుతూనే ఉన్నారు మొట్టమొదటి పుట్టిన పేరు వాళ్ళు ప్రథమ జీవుడు పేరు ప్రథమ జీవుడైన కాబట్టి ఇంకో మాట ఉంది ప్రథమ జీవుడే ఒకే ఒక జీవుడికి రెండో జీవుడు లేదన్నా ఒకే జీవుడు చిన్నప్పుడు మేమందరం ఉంటాం మీరందరూ ఆ జీవుల్లో భాగమే నేనన్నది అహంకారము నేనున్న ఈగో ఇది సత్యమని ఎవరు చెప్పాడు సత్యం కాదు ఒకే జీవుడు ఉన్నాడు ఆ జీవుడే హిరణ్య ఈ జీవులు ఏక జీవో భాగమే కాదండి ఆయన హెడ మీడ గుడి ఉన్నాడు మొదటి పుచ్చేదైనా ఆ తర్వాత వీళ్ళందరూ పుట్టేరు అంటే ఇది బహుజీవవాదం మీరు రెండు రకాలుగాను చూడవచ్చు ఇప్పుడు మనుషుల ఉపనిషత్తు ఉన్నప్పుడు ఏకజీవవాదమే ఉంటుంది ఆయన ప్రకరణంలో ఏకజీవవాదమే ఉంటుంది మీకు బహుజీవవాదం ఉండదు సో ఇక్కడ సమస్యలు ఇక్కడ బహుజీవవాదం వస్తుంది మొత్తం మీద ఏకజీవాన్ని ఇచ్చేయే బహుజీవాలు ఇచ్చే అది ఆ సంగతిని మనం గమనించాల్సి ఉంటుంది సో అది ఎప్పుడో తర్వాత చెప్పడం కాబట్టి ఇప్పుడు ఉందే నేను దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను మొత్తం ఒక టైం పుట్టాడు ఓకే కుట్టి పుట్టినూ సహా అణు వీక్ష అణు అంటే పశ్చాత్తం అక్కడ తరువాత పుట్టిన వెంటనే చోటు చూసాడు అందు పిల్లలు ఎలా ప్రసారి కళ్ళు మూసుకుంటారు కళ్ళు మూసుకుంటూ ఉంటాడు బట్ ఏదండి వెంటనే కాలంలో ఏదో టైంలో కళ్ళు తెలిసి వేళ చూస్తానే చూడాలనుకుంటాడు అలా చూస్తున్నాడు ఇప్పుడు ఎందుకు చూస్తున్నాడు చూసిన అప్పుడు మొట్టమొదటి పిల్లలు అలా చూశాడు కనుక ఇది పిల్లలు అలా చూస్తున్నాడు ఇది ఇదే స్టీ పై కంటిన్యూస్టీ అను వీక్ష అను వాళ్ళు అను అంటే అను అంటే అను తర్వాత అంటే చూడాలి ఆలోచన అంటే కూడా ఎవరు ఎలా చూసుకున్నారంటే అర్థమైందండి ఆలోచిస్తున్నారంటే తెలుసుకోవడం సంస్కృతంలో తెలుసుకోవడము చూడడము సమానార్థకాలుగా వాడతారు దర్శనము ఉన్నారనుకోండి దర్శన శబ్దానికి అర్థమైందంటే అది ఒక ఫిలాసఫీ అంటే మనం బుద్ధితో ఆలోచించి తెలుసుకున్న సత్యము అని దర్శనము ఇప్పుడు ఈశ్వరుణ్ణి మీరు ఎక్కడికో బస్సులో రైలు ఎక్కువ వెళ్ళి క్యూలో రైలు పడి చూసొస్తారు ఒకరిక్కడ కూర్చొని మీరు కడుమూసుకుని ఎక్స్టర్ని చూస్తారు ఇది దర్శనమే మీరు అర్మాత్రమే దర్శనం అనుకోండి ఇది కూడా దర్శనమే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే దర్శనం అంటే అక్కడికి వెళ్ళి చూసొచ్చిందే దర్శనము అని జనం అనుకునే స్థితికి మతాన్ని పట్టుకొచ్చారు అది సమస్య అంతకంటే వేరేమే కాదు వీళ్ళు కలిగూస్తుంటే దర్శనం కదా అంటే మరి ఇలాంటి మాటలు ఇచ్చే మీ దగ్గర పెద్దలు అనుభవజ్ఞావులు కాబట్టి పర్వాలేదు కానీ ఓ మహాత్ముడు ఏమన్నానంటే కృష్ణ దేవాలయానికి వెళ్ళి కృష్ణుడు గురించి వృధాలో మహాత్ముడేగా కానీ కృష్ణుడు వృధాలో ఉంటాడు కృష్ణుడే కాదు దేవాలయానికి వెళ్ళి కృష్ణుడి విగ్రహం చూసిన దానికి కడుమోసుకుని కృష్ణుడిని మోడలు కుట అంత ఉంటుంది కదా అలా భావన చేసిన దానికి ఎన్ని తేడాలు ఏమని చెప్పి ఈ మాట కనుక ప్రచారం పెట్టాలంటే టెంపుల్ సీపుల్ పొట్టడానికి వస్తాయి ఎందుకంటే వాళ్ళ లెక్క ప్రకారం అక్కడికి వెళ్ళాలి కొనాలిపడాలి చూసేయాలి ముందు వాళ్ళు వెనకాల పూజ పడాలి అక్కడికి వెళ్ళి చూసేసి అలా లఘు దర్శనమో చేసి బయటకు వచ్చి లడ్డు కొనుక్కుంటే కానీ దర్శనం అయినట్టు లెక్క కాబట్టి కానీ లడ్డులో గృహాలు కొనుక్కొని తినేసేయాలి ఇంత చేస్తేనే దర్శనం కింద లెక్క వంశీ అదంటే అది దర్శనం అని అనేవాడు అది వేదాంత దృష్టిలో ఒక్కరికి వెళ్ళి చేసింది దర్శనం ఎందుకు అయింది ఇదిలా దీని వల్లనే అది సరిహితమైంది మనం అంటూ సో వీక్ష అన్నదానికి ఆలోచన ఆయన చక్కగా చోటు వచ్చి ఆలోచిస్తున్నాడు అంటే ఆయన పుట్టడం పుట్టడం ముఖ్యమంత్రులుగా పుట్టడంలో మన తెల్లల్లాగా అవకాశంగా వస్తుందని మీరు అనుకోరు సో ఆయన ఆలోచిస్తున్నాడు అని పరికించి చూశాను చూసి అప్పుడే ఆలోచిస్తారు చూస్తున్నారు పరికించి తెలుగు పెట్టుకున్నారు అసలు ఎందుకు రాసిన మాట్లాడాలి ఏకంట పైకించి ఏమిటి పిల్లలు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏమో ఏం ఆలోచిస్తున్నారు చూస్తారు చూసి అడుగుతారు ఎందుకు అడిగినట్టు వాడు ఏది చూస్తున్నట్టు వాడు బుద్ధులు ఏం భగవంతుడికే తెలియాలి కానీ ఇక్కడ ఆ మొదటి ఇక్కడ వాళ్ళ వాడు ఉన్నట్టు చూసా మీరు మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి కోహండి చూడండి కోహం అనే ప్రశ్న చాలా గొప్పది చాలా ఒక ఆయన చల్లి కోహం అనేది వేషన్న్నా మాటలు కళాయి కోహం వేష ఎందుకంటే రంగ మహర్షి ఆయన జీవితకాలం బోధించిన మెడిటేషన్ కోహం మహర్షి ట్రేడిషన్లో కాదు కదా అంటే పోల్ శంకరాచార్యులు పోయిన ట్రేడిషన్ గా ఆయన చెప్పారు అపవక్షానికి కుదురు కోహం ఉపాసన ఆయన చెప్పారు అని అంతేకాదు బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో కోహం ఉంటుంది కాబట్టి నేనేవరు అని ఆయన ప్రజాపతి ఆయన ప్రశ్న వేసుకుంటున్నాడు కాబట్టి ఎప్పుడైతే నేనేవరు అనే ప్రశ్న మీరు వేసుకుంటారో మీ మోక్షం ఎంతో దూరంలో లేదు ఇది తొందరగా వస్తుంది మనం పుట్టిన యాభై ఏళ్లకి కోహం మనం ఉందామంటే విజయంతి గారు పుట్టిన ఐదు ఏళ్ళు కోహం అన్నాడు అయినప్పుడే కోహం లేని తప్ప మిమ్మల్ని అందరూ కూడా కోహం అనే ప్రశ్నని బాగా ఆవిష్కారం చేయాలి అనుసంధానం చేయాలి అంటే ఉంటే కోహం కోహం కోహం కోహం కోహం అలా చేయాలంటే కదా అది వేస్ట్ దానిలో మాల విషయం ఉంది ఇప్పుడు ఉంటే దానివల్ల ఏమవుతుంది మెకానికల్ ఇది మరి ఎవరికి వారు గమనించి చూడాలి మీకు ఆ మెకానికల్ నష్టం ఉంటుంది అసలు మీకు వృక్షాంత మీకు బహుశా ఈ అనుభవం మీరు కలిగి ఉండొచ్చు మీరు దగ్గర కూర్చుని ఓం శ్రీరామాయణ మహా ఓం శ్రీరామాయణ మహా ఓం శ్రీరామాయణ మహానో పదిసార్లు అక్కడ ఈ లోపల అక్కడ కోసం జములు అరవి అప్పుడు పిల్లలు తిప్పుతున్నప్పుడు కూడా మీకు తెలియకుండానే శ్రీరామయో శ్రీరామాయణ మహాన్ వస్తుంది అసలు కొంతసేపు ఎంత వస్తుందని చూస్తే ఇది ఎందుకు వస్తుందంటే మరి అదే కదా ఎంత వస్తుంది ఏ పని ఇలా నాకు అయింది నాకు సార్ అంటే మన సంవత్సరం లేకుండా ఇంకా దావత్వం విటపోవ వికా ఏమవుతుంది అది ఆ గురువులో పడుతుంది పొలం ఆ పిండి ఉంది ఆ పిల్ల గురువులో పడి పక్క గురువుకి జరగడు పక్క గురువుకి అలా అయిపోతుంది అప్పుడు ఏమిటి అని గుర్తుకొచ్చి ఉదాహరణకి నేను ఆ చంద్రుడు కనబడ్డాడు కనబడితే ఏదో నమోదము నమస్కారం పెట్టాను ఇందుకు ఎవరు మిత్రుడు కనుమకా అయిపోతుంటే వెట్టింటే గౌలవతి అని వచ్చింది ఓకే ఎందుకు వచ్చింది అంటే అలాగే లాంచేతనే ఊరికే మాల సిస్తే మీరు మెటాలమికల్ గా తయారైపోతారు మాలంటే నాకేం విరోధం లేదు ఇది మీరు ఎప్పుడైనా గమనించారా ఊరికే నేను గమనించా కాబట్టి కోహం కోహం కోహం మనం అలా కాదు విజంగా ఆలోచిస్తే మీ గురించి మీరు ఏమి సత్యం ఏమిటి చెప్పగలుగుతారండి చెప్పగలుగుతా నేను ఉన్నాను కరెక్ట్ ఇంకే చెప్పండి ఇంకేమిటో చెప్పండి నా నేను గురించి ఇంకెక్కడ చెప్పండి ఇంక ఏది చెప్పినా ఎందుకంటే నేనే కండిషనింగ్ అంట మనం అలా కండిషన్ అయిపోయి ఉంటా ఆ కండిషనింగ్ ఎలా ఉంటుందంటే నేను బ్రాహ్మణను అను కండిషనింగ్ లేకపోతే నేనేమో గౌడ్ గౌడ్ గౌడ్ గౌడ్ క్యా కండిషనింగ్ అంటే లేకపోతే నేను ఇది రానింగ్ అంటే అలాగంటాడు అలాగంటే కండిషనింగ్ అవుతుంది మైండ్ లో అది మీరు పెట్టిన నేను ఇది నేను అది అది అలవాటు అయిపోతుంది రామన్మోహన్ రేవన్నీ అలా అలవాటు చేస్తున్నావు నువ్వు అది శక్తి కాదు అసలు నువ్వు ఎవరో కొంచెం పరికించి చూసుకోరా అని చెప్పారు చూడండి ఇక్కడ ఆయన కుటుతోనే కళ్ళు తెరిచి పరిపించి చూసించుకోవాలి అని ప్రశ్న వచ్చిన తిరు లక్షణ అసలు నాకు లక్షణ స్వరూపం సో నేను ఎవరిని అది కోహం అంటే నేనెవరిని అంటే నా స్వరూపమేమి అని అర్థం ఇప్పుడు నెకరస్ నేను ఎవరబ్బా అని ప్రశ్నించుకుందనుకోండి కానీ మన కరెక్ట్ సమాధానం ఏమిటవుతుంది నేను బంగారు ముందు కరెక్ట్ సమాధానం అవుతుంది అలానే మనం కూడా నేను ఎవరబ్బా అని ప్రశ్న వేసుకోవాలి నేనెవరు అని ప్రశ్న ఆ ప్రశ్న ఎంత లోతుగా మీ సోల్ మీ హృదయంలోకి ఆ ప్రశ్న వచ్చినట్లయితే మీరు ఆత్మనిష్టమైపోతారు చాలా గొప్ప ప్రశ్న ఆ ప్రశ్నకి ఎంత శక్తి ఉందంటే లేకపోతే బీజాన్ని నేలలో పడేస్తే ఆ బీజము అది మొక్కైపోయి చెట్టు అయిపోయి పండు వచ్చేస్తుంది ఆ రకంగానే ఈ నేనెవరు అనే ఈ బీజాన్ని హృదయంలో పడేస్తే ఈ కృష్ణ బీజాన్ని హృదయంలో పడేసెడితే అది పెరిగి పెద్దది ఆత్మస్వం పండగా మనం తీసుకెళ్తాం లక్షణ నా ధర్మము లేని లక్షణం అంటే ధర్మం నా ధర్మం లేని నా స్వరూపం లేని నా ధర్మము లేని ఉదాహరణకి నెక్లెస్ ఉందనుకోండి దాని స్వరూపం ఏమిటి బంగారం ధర్మం ఏమిటి మెడలో అనికరించుతారు కాబట్టి నేనెవరు నా ధర్మం లేని అని ఆయన ప్రశ్న వ్యక్తించాడు ఇది ఓకే ఆయన వేరే గణపడీ బయటికి చూశాడు నాణ్యతే నా పశ్యత్ నా దేశారండి నిద్రలేసి కళ్ళు తెలిసి ఏంటమ్మా ఎవరున్నా హితువు ఎవరు లేరు చూస్తున్నా చూస్తుంటే చుట్టూ ఎవరూ లేరు చేసు కళ్ళు ఇది పోతాను కంటారు ఆయనకే దేని ఎవరు కనపడలేదు ఏది రెండవది ఏదీ కనపడలేదు మరి ఏం కనపడింది తనే కనపడు తనే తన కనపడతాం తనకంటే భిన్నంగా ఇతరము ఏమి కానరాదే కాదంటే ఎవరు ఆత్మ ఆత్మ అంటే సచిదానంద ఆత్మ కాదు దేహం ఎటువంటి దేహము ప్రాణముతో కూడిన దేహం చేతులు కాదు ప్రాణ పెంద పెందంటే ముద్దీ పెండా ముద్ద ఇప్పుడు ఈ పిండాలు చేస్తారు ఇద్దరికి చేస్తారు పిల్లలు చేసి దాంట్లో నొక్కు మొక్కుతారు మొదటి వేలతో నొక్కు మొక్కుతాయి అది నూరు ఈ వేలతో ఇంకో రెండు పుట్టుస్తారు అది రెండు అలాగే పిండ ఉంటాయి కదా అంత పిండమే ప్రారంభం అలాగే బుడలో ఉంటుంది ఆ గుడల నుంచే చాలా ఆ బుడలు ఇలా ఎలా వచ్చాయి కాబట్టి ఆ పిండంలో ప్రాణం పెట్టం లో కానీ అయితే లాఫన్నాయి ఫ ఎంత అందగా ఉందో చూడండి ఎంత బాగుందో చూడండి ఇది తిరిగి పెట్టు ప్రయత్నించారు చేసాం అద్భుతంగా దాంట్లో ప్రవేశించితే అది తెచ్చుతుంది అలాగే ఇది కూడా ఇలా చచ్చిపోయి ఇంట్లో ప్రాణం పోయాలి ప్రాణం పోసిన పిండ ప్రాణంతో ఇంక పిండె ఎందుకు కనిపిస్తుంది కాబట్టి ప్రాణ పిండ అది ఆత్మ పింట ఇక్కడ ప్రాణంతో ఉన్న పిండమే ఆత్మ అదే కనపడేది ఆత్మకే ప్రాణం అదే కనపడేది అంతకంటే ఇంకా వేరే ఏం కొంచెం ఇంకొంచెం వినబడిన కార్యకరణ రూప ఈ పెండలు ఎలా ప్రాణం ఉన్న పిండలు ఎలా ఉంది ఎలా ఉండలేనట్టుంది ఒత్వం ఉంటుంది ఏమండీ ఇచ్చలు ఉంటాయి కాళ్ళు చేతి కర్మేంద్రియాలు కమ్ము చే అవోయదు మనస్సు కూడా పడవన్న లోపల జరిగింది కార్యకర్ణ ఏకాదశ కార్యము ఆ కార్యమునందు పొలక ఉండు కార్యము అంటే ఫిజికల్ మోడీ దాంట్లో పొలకండు అదే నేను ఈ రోజు మన ఈ దేహాభిమానం తోటి ఉన్నామంటే కారణం మన తాత బా ఆయన కితాను హులని పేరు కితాను హుడల పేరు కూర్చున్నది తెలిసిన మన తండ్రి మనకి తెలుస్తూ ఉంటాడు కదా మన తండ్రులందరికీ ఆయనే తండ్రి ఇంతమంది ఆ పైన వాళ్ళకి తెలుస్తారు మోము చిన్నప్పుడే పెళ్ళిళ్ళు తెలుసుకుని పద్దెనిమిది ఏళ్ళేపడికి తండ్రులు అయ్యేవారు కనుక ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళు వచ్చే వారికి తాతాను డెబ్బై ఏడు వచ్చే వరకు తాత ఈ రోజుల్లో అభివృద్ధి అయిపోతాం ఈ రోజుల్లో ఫైవ్ పర్సెంట్ ఇంకా టెన్సెంట్ ఇంకా వీటి తాతయ్య సంఖ్య అయితే గొప్ప ఆటలు ముప్పై ఆటలు అలా కూటే అలాగే కదా మనం వన్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్ అయి కూర్చున్నాం అప్పుడు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఈ వన్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్ స్మరించుకుంటూ వాళ్ళని సేవ చేయాలని ఆయన చేస్తూ ఉంటారు ఆ కార్యకటన రూపంగా తనగంటూ కాంగ ప్రజాపతి కార్యకర్తల రూపమైన పిల్లలు తాను అనుకుంటే మీరు నేను అనుకోవడంలో ఆశ్చర్య ప్రజాపతియే అజ్ఞానంలో పడ్డాడు కాబట్టి ఆయన దేహమే తాను అనుకున్నాడు కనుక మన అందరం కూడా దేహంగా కారణాలని అనుకుంటూ ఉన్నాము ఆయన నుంచి కొంచెం వచ్చిన వాళ్ళేనా కదా పని వాళ్ళని కలుగుదా వంశ పారంపర్య హక్కు మనకది దేహాభిమానం ఆయనకి ఉంది ఆయన నుంచి మనకు సో ఆ తర్వాత ఎప్పుడైతే దేహాభిమానం ఏర్పడుతుందో దాని వెంటనే ఏమొస్తుంది భయం వస్తుంది దేహాభిమానం కలగ్గానే ఏమనిపిస్తుంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటానంటే ఎందుకని ఏమో రోణం వస్తే అపూర్వం వాటికి వెళ్తే వాళ్ళు మన ఆశ్రదామైనా వాటి బిల్లు వస్తుంది ఇన్సూరెన్స్ పాలసీ అవుతుంట అభిమానం అంటే ఉంటుంది సో ఎనీవే ఆయనకి వేరే ఏమీ కనుక నాన్యుల ఆత్మనం పశ్చి ఓకే కేత్మానమేవా సర్వ ఆత్మానము పశ్యతి ఆయనకి కారణం ఒక్కరే కనుకుంటాయి ఎందుకంటే భిన్నము లేదా ఏమీ కనపడతాయి ఓకే అయితే జ్ఞానం అనుకున్నాం ఆయన జ్ఞానం అనుకున్నాం ఏంటంటే సర్వాత్మ ఒక సో ఆయన సర్వము నేనే అయి ఉన్నాను అని దర్శించు కన నుంచి ప్రకటించేస్తాను ఆ సర్వములతో ఆయనకి తెలిసి ఉండాలి కదా సర్వజ్ఞులు అర్థం ఉంది పూర్వకల్పంలో ఏ సృష్టి కలతో పదహంది వివిధమైన సృష్టి ఏది కలదు అది ఇప్పుడు స్మరించి మళ్ళీ సృష్టించబోతున్నాడు అని అనుకున్నాం అలా తీసుకోండి సర్వాత్మానం అన్నారు శంటర్లో అందుకోసం నేను వ్యాఖ్యానం చేసే చేస్తున్నాను అలానే సర్వము అయి ఉన్నాను తనగంటే ఈ అని దర్శించిన ఓ రకంగా ఇది ఆత్మజ్ఞాని యొక్క దర్శనం అలాగే ఉంది ఆత్మజ్ఞానం ఎలా దర్శిస్తాడు నాకంటే ఇతరులు ఏది లేదు సర్వము నేనే అయి ఉన్నాను అని దర్శిస్తాడు ఆత్మజ్ఞాని ఆయన ఆయన కూడా అలాగే దర్శించాడు ఒంటరిగా ఉండి నిద్రలేసిన వాడు కూడా అలాగే దర్శిస్తాడు ఒంటరిగా ఉంటాడు నిద్రలేస్తాడు చూసుకుని అవుతుందా నేను ఒక్కడేగా ఉంటా నాకంటే వేరే ఏమీ లేదు కదా అని ఉన్నవాడు అనుకుంటాడు ఆ ఒంటరిగా ఉన్నవాడు అనుకున్నది సరైన దృష్టితో అనుకుంటే అదే ఆత్మజ్ఞానం అదే తప్పు ధోరణిలో అనుకుంటే భయ హేతువు ఎవరు లేని బాబో ఏమవుతుందో అని భయ హేతు దాన్ని తప్పుగా అనుకుంటే భయ కరెక్ట్ గా అనుకుంటే ఆత్మసాక్ష్యాస్తాడు ఆయన మరి ఎలా అనుకున్నాడు తప్పుగా అనుకున్నాడా ఒప్పుగా అనుకున్నాడా ముందు తప్పుగా అనుకుంటాడు తర్వాత ఒప్పుగా అనుకుంటాడు తర్వాత పూర్వజన్మశ్రౌక విజ్ఞాన సంస్కృత ప్రజాపతి సర్వాత్మా అహమస్మిర నేను బాగానే ఊహించాను పూర్ణకల్పంలో సర్వము తానే అయి ఉన్నాడు ఆయన మన పూర్వకల్పంలో ప్రజాపతి ఏది కాదు కదా పూర్వకల్పంలో ఇంకో ప్రజాపతి ఉండేవి ఈయన మామూలుగా యజ్ఞోవధం చేసి అశ్వమేధ యాగం చేసి ఉపాసన చేసి వచ్చాడు అంటే పూర్వకల్పంలో ఈయన ప్రజాపతి కాకపోయినా పూర్వకల్పంలో ఉండే ప్రజాపతి యొక్క జ్ఞానం వేదమునందు విహితమై ఉన్నది శ్రౌత విజ్ఞానం ఆ శ్రౌత విజ్ఞానం అంతా ఈయనకి తెలుసు ఎందుకని ఈయన ఉపాసన చేశాడు పూర్వకల్పంలో ఆయన అశ్వమేధ చేసి అశ్వోపాసన చేశాడు అశ్వాన్ని ఉపాసన చేశాడు అశ్వము యొక్క ఉపాసన హిరణ్య గర్భోపాసనే అశ్వాన్ని ఎలా ఉపాసన చేస్తాడంటే దీని కళ ఉషకాలము అంటే మరి హిరణ్య గర్భుని యొక్క కాలము హిరణ్య గర్భుని యొక్క అంగమే అరకంగా పాదమును పృథివీ పృథివీ పాదము అని విధంగా ఉపాసన చేస్తాడు అది హిరణ్య గర్భూపాసనే అవుతుంది అది శచిలిస్తే ఆ మేఘములు గరిపిస్తున్నాయి అని ఆ విధంగా చేస్తాడు కాబట్టి అశ్వాన్ని హిరణ్య గ్రధ రూపంగా ఉపాసన చేసి ఉన్నాడు ఆ ఉపాసనలో భాగమే సర్వాత్మా హిరణ్య గర్భ హిరణ్య గర్భుడు సర్వరూపుడై ఉన్నాడు దీని ఆధునిక పరిభాషలో ఆధునిక అంటే నిన్న ఉన్నాది కాదు సర్వాధికారులలో వచ్చినటువంటి భక్తి పరిభాషలో చెప్పాలంటే అంత రామమయమే అండి జగత్ భక్తి మార్గంలో చెప్పాలంటే కాబట్టి ఆయనకి ఎలా తెలిసింది పూర్వకల్పంలో ఎప్పుడంటే ప్రజాపయ్యా తెలిసింది పూర్వటల్పంలో ఎలా తెలిసింది అంటే వేదంలో చెప్పినట్టుగా ఉపాసన చేశాడు కనుక ఆయన ఆ భావన చేశాడు పూర్వటల్పంలో ఆ భావన యొక్క ప్రభావం చేస్తేనే ఇప్పుడు ఆయన హిరణ్య రూపంగా ఆవిర్భవించినాడు కాబట్టి ఆ సంస్కారం ఓహో ఆ కదా నేనే ఉన్నాను ఇంకే ఉంటుంది జటి ఉంటుంది జోటే జూడో జూడో ఎందుకు కదా బాక్సింగ్ వారు జూడో వారు బాక్సింగ్ లో ఈవెంట్స్ ఉంటాయి వాళ్ళు ఏం కొట్టారు కొట్టినప్పుడు అలా ఉండే స్మార్ట్ కోసం జూడోలో ఈవెంట్స్ వాళ్ళు వీడు వీడి వేడు గడవేసుకుని అప్పుడ పిండిలాగా అలా సాగుతా ఉంటారా మూవైతే ఒకటే యూనిట్ కింద వీడిని వాడు వాళ్ళు వీడు సహజ తీస్తూ ఉంటారు ఇక్కడంతా అలాగే ఉంటుంది బ్రాహ్మణం అంతా అలాగే ఉంది సంగ్రహం చేసే కూడా ఉంటుంది సో ఆయన అనుకున్నాడు సో అహం వస్తుంది అనుకున్నాడు అట్టి లేదు అట్టి నేను అంటే ఏమిటి అది వెరీ ఫస్ట్ అహం ఈ సృష్టిలో దానికి సహా విశేషణ వచ్చిందంటే ఎక్కడ నుంచి వస్తుంది పూర్ణత నుంచి వస్తుంది పూర్వకల్పంలో పరిస్థితి ఏమిటి ఈయన ప్రజాపతి కాదుగా అంటే ప్రజాపతి ఉపాసన చేస్తున్నాడు కనుక శ్రౌక విజ్ఞాన విజ్ఞానం అంటే ఉపాసన శృతి చెప్పినటువంటి ఉపాసన లోకే అనే అని కాల ఆ ఉపాసనకి ఆ ఉపాసన యొక్క సంస్కారం బాగా ఉంది ఆ ఉపాసన అమలం ఆ సమయంలో నేను అయి ఉన్నాను ఏదైనా ఒక కోర్సు పాస్ అయ్యారనుకోండి మీరు ఇంజనీరింగ్ కోర్సు పాస్ అయ్యారనుకోండి స్నాతకోత్సవం అని ఆన్వేషన్ చేసి మీకు సర్ఫియ ఇస్తారు నెక్స్ట్ మీద సోఫీ ఫోటో తింటారు అప్పుడు మీరు ఏమనుకుంటారు ఆయన దాన్ని కూడా ఆ పూర్వకల్పము చేసిన ఉపాసన యొక్క సంస్కారంలో అట్టి నేను ఇప్పుడు ఒక్కడే సర్వాత్మ స్వరూపమే ఉన్నాను సర్వాత్మ అహంస్ నేను రెండవది లేదు సర్వాత్మ అహమస్యం అంటే అని అనుకున్నాడు తర్పడిందండి ఇది అన్నాడు పైకి అనేక అంతే చూడండి పుట్టిన పిల్లవాడు చంపారు ఇంకో పుట్టిన పిల్లవాడు మాట్లాడుతున్నాడు మొత్తమ పిల్లవాడు అగ్నే యాహరత్ మొత్తం వాళ్ళ పుట్టుతోనే పిల్లవాడు మాట్లాడతారు మాట్లాడకపోతే వీళ్ళు వీళ్ళే కొడతారు అప్పుడైనా మాట్లాడారు మాట్లాడాలి ఈయన కూడా అదే ఎవరినాడైనా సోహౌస్ ఇప్పుడు పుట్టిన పిల్లవాడు అయితే తెలుగు మనం ఎవరు ఏడుస్తారు ఆ శిశువు ప్రథమ శిశువు ఉపాసనా సంస్కారం కనుక సోహి ఎటువంటి అహమస్మి అని అనాలి కానీ మరి సోహమస్మి పూర్వ సంస్కారాన్ని బట్టి సర్వాత్మ అహమస్మి అసహ అనే అర్థం సర్వాత్మ అహమస్మి అని అందుకే వ్యాహరత్ వ్యాహరతవా ఆయన అతను పలికాలు కాబట్టి పిల్లవాడు పుట్టడం అయింది కూడా ఆయన చుట్టూ పరిగించి చూడమైంది కూడా అయింది